తీపనుచు చేదు తెగదిని వెనకపడరాని ఆపదల చేత కొరలాడేముగాన అప్పు తీరినదాకా నలవోకైన వారెప్పుడును తమవారలేలవుదురు అప్పటప్పటికి ప్రియమను భవింపుచు మత చెప్పినటువలతాముందైన వారమని పొద్దువోకకు తిరుగు ఇందరును తమవార వారలేలవుదురు కందువగు తమ కార్యగతులు తీరినదాకా సందడింపు చుప్రియము జరపవలెగాక తెగని కర్మముదమ్ము దిప్పుకుని తిరిగాడ అగడు కోరిచి పిక్కులాడనేమిటికీ తగు వెంకటేశ్వరుని తలచి ఇన్నిటా తాము విగత భయులై భ్రాంతి విడువబలెగా